వడలిపోయిన శరీరంతో అది ఉపయుక్తం కావడం లేదని డాక్టర్ గారు దీన్ని ఎలా అయినా ఉపయుక్త పెట్టండి బాబు అంటే ఓ మందులు రాసి ఫైనల్ గా కౌన్సిలింగ్ సలహా ఏంటి ఇంకా ఉన్న మందులు ఇవే సార్ ఇంతకు మించి వేరే మందులు లేవు మీకేం పని చెయ్యం అని ఏజ్ రిలేటెడ్ ఇష్యూ కృషించిపోయింది ఇంద్రియాలన్నీ కూడాను ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండండి ఊరికే వరి కాకుండా ఇదే ఉపదేశం ఆత్మవిద్య ఎనిమిదేళ్లకే చెప్తుంది నాయన నువ్వు శరీరం కాదు అని తెలుసుకో నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో ను సాక్షివని తెలుసుకో ను చైతన్యానివని తెలుసుకో నువ్వు ప్రకాశానివని తెలుసుకో నువ్వు సత్స్వరూపుడు అని తెలుసుకో ఈ శరీరంతో పాటు నువ్వు పోవని తెలుసుకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోతే శరీరం పోతుందేమో కానీ నువ్వు మాత్రం పోవు యు ఆర్ ఎటర్నల్ యు ఆర్ అబ్సల్యూట్ యు ఆర్ అల్టిమేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి కర్మ మార్గంలో భక్తి మార్గంలో అలా చెప్పారేటండి అంతా ఈశ్వరుడేనండి నువ్వు చేసేది ఏమి లేదండి అంతా ఈశ్వరానుగ్రహమేనండి ఈశ్వరుడు ప్రసాదిస్తేనే వీలు ఈశ్వరుడు ప్రసాదించకపోతే ఏది వీలు కాదు కదండి ముందే కదండి చెప్పారు అవునాయ్య అది జ్ఞాన మార్గం కాదుగా కర్మ మార్గం కదా భక్తి మార్గం కదా అక్కడ ద్వైతం ఉంది కదా నువ్వు ఈశ్వరుడు ఉన్నావని నువ్వే ఒప్పుకున్నావుగా ఆత్మజ్ఞానం లేదుగా అప్పుడు మరి మరి స్వరూప జ్ఞాన నిష్ట చూసామనుకోండి అప్పుడేమైంది ఇక్కడ ఓ పద్ధతిలో చెప్పా ఇక్కడ ఏమిటంటే ఓ బోర్డు రాసి పెట్టింది అక్కడ ఎక్కడైనా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్డ్స్ డేంజర్ అని ఒక గుర్రెముకు గుర్తేసి రెండు ఎముకలు పెడతాయి డోంట్ టచ్ అని రాసుకుంటుంది అక్కడ అంటే ముట్టుకోవద్దు ఏమంటే ముట్టుకుంటే ఏమవుతుందండి అని డౌట్ వచ్చింది ముట్టుకున్నాడు అనుకోండి ఏమవుతాడు అక్కడ పక్కన ఇంకో బోర్డు ఉంటుంది అతిక్రమించిన వారు శిక్షార్హులు అని రాయబడి ఉంటుంది అతిక్రమించిన వారు శిక్షార్హులు అంటే సాధారణంగా ఏం జరగాలి చట్టాన్ని అతిక్రమిస్తే ఒకరు రావాలి నేను అరెస్ట్ చేయాలి నేను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి ఆ జైల్లో పెడితే ఒక ఆయన ఎవరో జడ్జి గారు ఉండాలి అది న్యాయమో అన్యాయమో డిసైడ్ చేయాలి నీకు శిక్ష వేయాలి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి ఇది కదా న్యాయ సూత్రాలు చెప్పిన పద్ధతి ఇది కానీ ఇరవై ఐదు ముట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ జడ్జి గారు రావాలి శిక్ష వేయడానికి జడ్జి గారు రావకర్లా దిక్షన్ ఇట్ సెల్ఫ్ రెపపాటులో చర్య ప్రతిచర్య కర్మ ఫలం ఇవ్వబడిపోయింది ఆలటి ఆ రెప్పపాటులు ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడో కైలాసంలో ఉన్న ఈశ్వరుడు పరిగెట్టుకు రావకారలా నీకు ఫలితం ఇవ్వడానికి ది యాక్షన్ ఇట్ సెల్ఫ్ ఈ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతేరు హోతృత్వే హేతు రుచ్యతే చూటిగా చెప్పేశాడు పరమాత్మ ఒరే బాబు నేను ఓరియంటెడ్ గా ఉన్నానని జీవితంలో ఎన్నైతే అనుకుంటావు ఎనీథింగ్ దట్ ఈ రిజల్ట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ఇట్స్ అలా దానికోసం కైలాసానికి తీసుకోడు రావక్కర్లో నీకు ఫలితం ఇవ్వడాను ద రిజల్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ దక్షన్ కార్యము కారణము కార్యకారణ వివేకాన్ని గనక మనం పరిశీలిస్తే కార్యములో కారణం ఎవిడీకృతమై ఉంది కారణంలో కార్యం ఎవిడీకృతమై అది ముట్టుకుంటే ఎలా ఫలితం వచ్చేస్తుందో మరి ఇరవై ఐదు వేల ఓల్టులున్న ముట్టుకుంటేనే వెంటనే ఫలితం వస్తే ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఎంత విద్యుత్ శక్తి ఈ పంచభూతాల నిండా వివిడీకృతమై ఉన్న చైతన్యం ఎన్ని ఓల్టులో విద్యుత్ కింద లెక్కేయాలి మరి మనం మరి అది ముట్టుకోగానే వెంటనే ఫలితాం రాదా మళ్ళా దానికోసం అమ్మవారు ఎక్కడి నుంచో ఎక్కడా వెళతావు త్రిపుర సుందరి భువనేశ్వరిపేట నుంచి దిగిరవాల కిందకి కైలాసం నుంచి ఈశ్వరుడు నడియా రావాలి ఇప్పుడు నీ ఫలితం ఇవ్వడానికి అంత అవసరం లేదు దాని ఇట్ ఇస్ రిజల్ట్ ఇమ్మీడియట్లీ యు డోంట్ నీడ్ ఎ జడ్జ్ మళ్ళీ అక్కడ వాదప్రతివాదములు లాస్ట్ జడ్జిమెంట్ డే నువ్వు వాదించుకోవడం నీ తరఫున లాయర్ వాదించుకోవడం ఎట్సెట్రాలు ఇవన్నీ అభూత కల్పనలు ఒక బుడగ పగిలిపోవడానికి త్రుటిలో ఎలా జరిగిపోతుందో క్షణం ఎలా జరిగిపోతుందో యాక్షన్ ఇట్ సెల్ఫ్ రిజల్ట్ యు డోంట్ నీడ్ సమ్బడి ఎల్స్ టు జడ్జ్ అగైన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏమండి ఐ హావ్ డన్ సో మెనీస్ ఇన్ మై లైఫ్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం నా జీవితంలోనే ఉందండి నేనండి ఆడి కార్ లో తిరిగినప్పుడు బెంచ్ కార్ లో తిరిగినప్పుడు విమానంలో తిరిగినప్పుడు అక్కడ గొంతులేసినప్పుడు ఇక్కడ గంతులేసినప్పుడు అని యాక్షన్ ఓరియెంటెడ్ ఫిలిం మన గురించి మనం ఆత్మకథలో ఎంత చెప్పుకుంటున్నామో ఇదంతా ఏమిటయ్యా ద రిజల్ట్ ఈస్ ఎట్ దట్ యుల్ డై సమ్డే వీప్ సమ్డే మారిపోతుండ చివరికి ఆ పిల్లవాడు బుడక పగిలిపోతే ఎలా ఏడ్చాడు బుడగ ఉన్నంతసేపు పిల్లవాడు చప్పట్లో కొడుతూ ఆహా నా బుడగ నా బుడగా నా బుడగంట ఎంత చపట్లో బయలుపోయింది రేపపాట్లో బయలుపోయింది అయ్యో నా పుడకపోయి నా పుడకపోయి నా పుడకపోయినా బలబల ఏడ్చేడా పిల్లవాడు సేమ్ ప్రాబ్లం జీవుడికి ఇదే సమస్య ఎప్పుడైతే నీవు ఆత్మస్వరూపంగా చూడటం మొదలు పెట్టేవు స్వరూప జ్ఞాన నిష్టతో చూడడం మొదలు పరమాత్మనే అనే తత్వార్థాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావో పరబ్రహ్మనే నిర్ణయ స్థితిలో ఉన్నావో కైవల్య మార్గంలో ఉన్నావో పరాత్పరం అనే నిర్ణయం అయిందో కర్మచక్రాన్ని కాలచక్రాన్ని దాటావు తత్పరం